ే నాపం చూడండి కొంతమంది కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఈ గ్రంథి భేదానికి సంబంధించి కొన్ని సమాజంలో మీకు కొన్ని ఆర్గ్యుమెంట్స్ మనకి తినబడుతూ ఉంటాయి వాళ్ళని పరిశీలించి వాళ్ళు ఉండే దోషాన్ని గుర్తించాలి ఒక ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఎవరిని మేము చెప్పింది కనెక్టే ఈ కొనుగోలు పట్టడం అనవసరం ప్రజల కుటుంబం అనవసరం బంగారతి కూడా అనవసరమే కానీ మనం ఊళ్ళో వాళ్ళందరూ పెట్టుకుంటారు కదా ఇదో ఆర్గ్యుమెంట్ ఈ ఆర్క్యుమెంట్ కి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే ఎప్పుడైనా ఇప్పుడు నీకు ఊర్లో టైఫాయిడ్ ఉంది వీళ్ళకి టైఫాయిడ్ వచ్చింది వాళ్ళకి టైఫాయిడ్ వచ్చింది వాళ్ళకి టైఫాయిడ్ వచ్చింది అని ఉంది పోనీ అంతరికీ వచ్చింది కదా పోనీ నీకు కూడా వస్తే బాగానే కదా మీరు అంగీకారమేనా కాబట్టి టైఫాయిడ్ అయితే నాకు రాకూడదు ఊళ్ళో అభివృద్ధి వచ్చినా కూడా నాకు రాకూడదు కానీ బంగారం మీద వ్యామోహములో అందరికీ ఉంది కాబట్టి నాకు కూడా ఉండడంలో తప్ప ఏం లేదు ఉండాలి కూడా పైగా అందరికీ ఉన్న నాకు లేకపోతే అయ్యా ఇది ఎక్కడ భరమా అలా ఉండకూడదు ఇదే విధంగా మన మీ ఇప్పటికే ముద్ర వేసి ఉన్నటువంటి ఆ పాత పాత గోల్డ్ ఓల్డ్ ఈ గోల్డ్ ఓల్డ్ గోల్డ్ అంటే వెరైటీస్ గోల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అదేమో ఇనుప ముక్క అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అవ్వదు కాబట్టి మీ మనస్సులో ముద్రపడి ఉన్న పాత పాత ఏదైతే ఉందో ఆ పాత పాత అంటే ఆ పాత ఆలోచనా విధానాన్ని రాంగ్ థింకింగ్ పాత లేనంత మాత్రాన్ని ఆలోచన విధానాన్ని మీరు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా ేదము అని పేరు ఎన్నైతే ఇక్కడ గ్రెంచి దాన్ని నిలబొట్టుదా అనుకున్నామో అది ఒక మనిషి జీవితంలో అరవై ఏళ్ల నుంచి ఉండుతుంది వీడికి ఉంటుంది వీడి తండ్రి గుంటుంది తాతకుంటుంది ముత్తాతకుంటుంది అంతకాలం గుంటుంది అందరూ అలాగే బతికారు కోరికలు పెట్టుకోవాలి ఆ కోరికలకి మొక్కులు మొక్కుకోవాలి ఆ దేవుడితేమో ఆపద మొక్కల వాడు అని ఒక నామకరణం ఒకటి ఆయన చెప్పాడు మెరుగు ఆపద మొక్కల వాడు అని మనం పెట్టుకున్నాం ఒరిజినల్ నిశ్చిప్తాను ఉంటాడు వాడు ఆపద మొక్కల వాడని ఒక వీళ్ళందరూ అదే పల్లని కొట్టుకుంటారు సో వడ్డీ కాసుల వాడు ఇంకొక ఒరిజినల్ నిశ్చిప్ ఇవన్నీ కూడా నిశ్చిప్ అలాగా పెట్టుకుని అదే పాట పాటుతో అదే ఆలోచన చేస్తూ ఉండడం దాని పేరే జీ మీరు ఈ పాత పద్ధతిని పక్కన పెట్టగలుగుతారా దానికే గ్రంథి భేదము అంటే ఎలాగ పక్కన పెట్టడం ఎలాగా చేత్తో తీసి పారేయడమా అంటే తీసి పారేయడమే ఎలాగంటే నిజాలుగా కూర్చొని కళ్ళు ఆ గ్రంథి ఆ ముడి ఏది దానిని మీరు పరిశీలించడం సావధానతతో పరిశీలించగలుగుతారా తర్వాత మీరు పూర్తి ఓపెన్ మైండ్తో శాస్త్రవచనాన్ని శ్రవణం చేయగలుగుతారా ఎప్పుడైతే మీరు కొత్తది రికార్డు చేస్తే పాత పాత రికార్డు అలా ఉండేది అదే మోడల్ మీరు పూర్తి సవధానతతో ఓపెన్ మైండ్తో శాస్త్రాన్ని ప్రవచనం శ్రవణం చేసినట్లయితే పాత అలవాత ఏవైతే ముద్రపడి ఉన్నాయో అవి పోతాయి ఎందుకు మీ మాట నేను ఎందుకు మీకందరికి కూడా ఈ శాస్త్రం యొక్క బోధపై చాలా ప్రేమ గలదు అని కూర్చున్నారు వచ్చి ఈ దిగులో చుట్టూ నా కంప్లైంట్ చేస్తూ ఉంటారు అమెరికాలో నేను ఏడాది అమెరికా వెళ్ళలేదు కంప్లైంట్ చేస్తూ ఉంటారు మీకు ఎదురుకాసు వింటున్నాము దాంట్లో బస్సు కారు లారీ అవేవో సోబలు కనబడుతూ ఉంటాయని మధ్యలోనూ అది ఎలాగండి అని కంప్లైంట్ చేస్తారు నేనన్నా అక్కడ కూర్చుని వినేవాడికి లేదా కంప్లైంట్ నీకు నీకు వచ్చింది అక్కడ కూర్చుని విన్నవాళ్ళు ఎప్పుడు కోపం కంప్లైంట్ చేసిన వాళ్ళు కాదు వాటని చెప్పి నాకు లేదు వాళ్ళకి లేదు టేబరి సంపాదించి విని నీకు వచ్చింది అమెరికాలో సౌండ్ లో ఉండవు ఇలాంటి వేషాలు చెప్పారు అక్కడ పెట్టి మీరు పూర్తి అటెన్షన్ వినాలి కాబట్టి మీరందరూ ఈ ఇబ్బందులన్నిటినీ ఎదురుపోయి దాటి వచ్చి వింటున్నారంటే మీకు శాస్త్ర ప్రవచనముపై పూర్తి ప్రేమ కలదు కాబట్టి మీరు ఎప్పుడైతే అటువంటి పూర్తి సవధానతతో వింటారో అప్పుడు ఈ పాత అలవాట్లు పాత ఆలోచన పద్ధతులు చెరిగిపోతాయి దాన్ని వినంతి భేద బాగుంటుంది దాన్ని వినతి భేదం బాగుంటుంది ఈ కోరికలు కొనసాగుంటు అని పాడుకుంటూ కూర్చున్నారనుకోండి ఆ ఉంటాయి అలాగే ఉంటాయి ఏంటంటే ఈ బాలక్రీని బట్టి వచ్చేదండి అంటే ఫలానా వాళ్ళ ఎవరు రాసినా కూడా శాస్త్ర విరుద్ధమైనది ఎవరు రాసినా ఇంగీకారం కాదు ఎవరు రాసినాకారం కాదు ఓ మహా పండితుడు ఒక శాస్త్రి గారు అని చాలా పెద్ద పండితులు ఆయన కూడా కర్మయోగంలో అంత భాగంగా సంస్కృతంలో వస్తున్నాం అంటారు అది కరెక్ట్ అవుతుందా విరుద్ధమే ఉంటుంది ఎంత పండితుడైతే కూడా కాబట్టి మనిషిని పట్టుకుంటుందా మనుషులు బట్టిండదు కదా కనుక మీరు శ్రద్ధగా విన్నంత మాత్రాన ఈ గ్రంథులు విడిపోతారు ఆ శాస్త్రముపై మీరు ఏకాగ్రతతో సవధానంగా విన్నట్లయితే ఆ గ్రంథులు విడిపోతారు అయితే మీకు ఆ నిష్ఠ ఉండాలి ఏమిటా నిష్ఠ నేను నా లోపల ఉన్న ఆ చైతన్యపు వెలుగును నేను దర్శించాలి దాన్ని నేను అనుభవానికి తెచ్చుకోవాలి అని అని ఒక నిష్ఠ నిండాలి ఆ తర్వాత కొంతమందికి భయం ఎలా ఉంటుందంటే ఈ గ్రంథి భేదం అయిపోయి ఆత్మస్వరూపం తెలిసిపోతే మనం ఈ సంవత్సరంలో బతకలేమేమో అని ఒక భయం అది చాలా తప్పదు ఎలాగంటే ఈ కోపాలు దపాలు పోయి ద్వేషాలు రాగాలు పోయి ప్రేమతో హృదయం ఎండిపోతే బతకడం కష్టమే ఉంటుందేమో ఎలా ఉండాలి ప్రశ్న అధ్వానంగా లేదు అలాగే కాబట్టి ఇటువంటి తలకిందులు ప్రశ్నలను పెట్టుకుని మీరు తత్వాన్ని దూరం చేసుకోరాదు ఎందుకంటే నిష్కామైన జీవితం ఎలా ఉంటుందో తెలుసునండి గ్రంథులు లేని జీవితంలో ఫ్రీడం పూర్తి ఫ్రీడము ఉంటుంది తర్వాత మీలో ఒక కొత్త చైతన్యం మీద అనుభవాలు వస్తాం శరీరము పెద్దదే వయస్సులో పెద్దదే మీ మనస్సులో ఒక యూత్ ఒక యువనం యవ్వనం అంటే నా అభిప్రాయం ఒక ఉత్సాహం యువకులు ఉత్సాహంగా ఉంటారు కదా వయసులో పెద్దవాడే ఉత్సాహంగా ఉన్నాడు అనే విషయం మీకు అనుభవానికి వస్తుంది పెద్దవాళ్ళు ఎలా ఉంటారో చూడండి పెద్దవాళ్ళు ఎంత నీరు గారిపోతూ ఉంటారంటే నీరు గారిపోతూ దుఃఖంతో అలాగే సంసారము బరువు కింద నలిగిపోతున్న సంఘమం ఒకటి న్యూ జెర్సీలో పెట్టారు న్యూ జెర్సీలో మన భారతీయులు చాలా మంది ఉన్నారు ఇక్కడ నుంచి తొలుసుని అక్కడ ఉద్యోగం చేస్తున్నారు చాలా మంది ఉన్నారు వీళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉండరు అక్కడికి వెళ్ళిపోతారు ఏదో గ్రీన్ కార్డు ఏదో సంపాదించి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉంటారు అక్కడ కొడుకు ఉద్యోగంలో ఉంటాడు కోడలు ఉద్యోగంలో ఉంటుంది పిల్లలు స్కూల్స్ పోతారు అక్కడ మీతో కూర్చున్న తమ్ముడు చెట్టు ఉండడం ఈ తల్లి తండ్రి ఉంటారు ఇంట్లో తల్లి మా పాపం ఆవిడ ఆవిడ ఎడ్జిస్ట్ అయిపోతుంది వీడు ఎడ్జిస్ట్ కాలేదు ఆవిడ కోడలతోటి ఆవిడ ఏం చూస్తుందంటే చెలిమి చెలిమి చేసుకుంటుంది చెలిమి చేసుకుని కోడలి పార్టీలో జాయిన్ అయిపోతుంది వీడు జాయిన్ కాలేదు పార్టీలో కొడుకు పార్టీలో వీడు జాయిన్ కాలేదు వీడు ఏ పార్టీలో జారకుండా ఆ విడిగా ఉంటాడు భారీగా కోడల పార్టీలో జాయిన్ అవుతాడు ఇంట్లో పొందంలో ఆవిడ హడావిడిగా ఉంటాడు బుద్ధ ఇంట్లో కూర్చొని నన్ను విసిగించకండి బయటకు వెళ్ళండి అంటుంది తల్లి వీడు బయట ఇలాంటి వాళ్ళు అక్కడ పార్క్ ఉంటుంది రోడ్ల మీద నడవ వివరించార్క్ లో వీడిలాంటి అక్కడ ఆ పార్క్ లో రెండు మంది ఉన్నారు కాబట్టి పెన్షనర్స్ అసోసియేషన్ లాగా కొడుకు చేత నిరాదరణ చేయబడిన వృద్ధ వృద్ధుల సమా సమా అసోసియేషన్ అసోసియేషన్ సెక్రటరీ దాని పేరేలో ఉంది అసోసియేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే పదిహేను రోజులకు ఒకసారి బస్సు వేసి వీళ్ళ నా చుట్టుపక్కల ఉండే మంచి మంచి ప్రదేశాల చూపించి తీసుకు వీళ్ళ మనస్సునే అంత శాంతి అలా బతుకుతూ ఉంటారు మనసు అలాంటి రెండు అలా బతుకుతూ ఉంటారు అలా బతుకొక్కర్లా ఏ అమెరికా పాల్గొని అక్కర్లా యూ కెన్ స్టే హియర్ అమెరికాలో లైఫ్ చాలా ఆర్టిఫిషియల్ గా కృత్రిమంగా ఉంటుంది ఇక్కడ ఉండదు ఇక్కడ కొంత రష్యూ ఉన్నా అక్కడ ప్లాస్టిక్ లైఫ్ అంటారు ప్లాస్టిక్ కాగితం పువ్వులు కాగితం పువ్వుల్లో సాఫ్ట్ ఏ ఉంటుందండి కాగితం పువ్వులు అబ్బివాడు తెలివైన వాడే కొలి వాళ్ళే కాగితం చేసుకుంటాను అంటే వాడిపోకుండా ఉంటాయి కాగింపు వాడిపోకుండా ఉంటాయి తప్ప అందరం బాగుందో అందరూ ఇస్తారు కాబట్టి జీవితం అలా ఉండకూడదు వయస్సు పెరిగినా కూడా ఒక వైటాలిటీ ఒక ఉత్సాహము అవి ఉండాలి అవి ఉండాలంటే మీరు ఈ గ్రంథులను పక్కన పెట్టి మీ లోపల ప్రకాశం చేసుకోండి చైతన్యం యొక్క వెలుగును మీరు దర్శించాల్సి ఉంటుంది సో ఆ సత్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు అంటే కొంతమంది ఏమైనా ఉప కాబట్టి ఆ సత్యం గురించి చెప్పండి గ్రంథి మీద మొత్తం ఉంటాయి ఆ గట్టి యొక్క ఆత్మస్వరూపం అలా వర్కౌట్ కాదు అలా వర్కౌట్ కాదు ఈ విశేష ప్రధానమైన శాస్త్రం మీరు ఎప్పుడైతే గ్రంథులను పక్కన పెట్టగలుగుతారో అంటే అసత్యమైన ఇచ్చారూపమైన జగత్తు వెనుక పదుగులు తీర మానేస్తారో ఈ కామనలను పెట్టుకుని కామనకి మనోరథము పేరు అది రథము ప్రతం ఎంతతే మీరున్నీ ఎక్కడికో పొతుకుపోతుంది ఆ రకంగా ఈ కోరిక పెట్టుకుంటే మీ స్వరూపం నుంచి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతారు ఈ కామనలను ఎప్పుడైతే మీరు దూరం చేస్తారో మీరు ఆత్మస్వరూపాన్ని వెతుక్కోవడం కోసం ప్రయత్నం చేయడం అది మిమ్మల్ని తనలోకి తీసుకుంటారు మీరు వెళ్లి వెతుకు పట్టుకోని మీరు తప్పుదారిని వెళ్ళం మానేస్తే పని అందుకోసమని ఆత్మసాక్షాత్కారముటంతో వేరే ఉండదు గ్రంథి భేదమే ఆత్మసాక్షాత్కారము అని ఈ విషయాలను అన్నిటికీ చెప్తూ మరి లోకంలో అందరూ ఉన్నారు కదా మరి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మూర్ఖులయ్యా తెలియదు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటాను తర్వాత లోకంలో అందరూ ఎలాగో నేను అలాగే ఉంటానని అదే ఒక గ్రంథి ఇంకా వేరే గ్రంథే ఉండదు తర్వాత ఇంకొకటి ఉండదు ఇప్పుడు డా రోజు వెళ్తాడు రోజు వెళ్ళినప్పుడు డాక్టర్ కనుక రోగుతో నువ్వు నువ్వు ఒక్కడే కదా రోజువి ఇంకా వంద మంది రోగులు ఉన్నారు ఈ జ్వరం ఇప్పుడు ఈ బస్తీలో ఈ జ్వరం వంద మందికి వచ్చింది నీ ఒక్కడికే రాలేదు వంద మందికి వచ్చింది అని చెప్పాడు ఆయన దాని వల్ల మీ రోగానికి ఏదైనా ఉపశమనం కలుగుతుందా ఉంటుందా ఇప్పుడు వీళ్ళు ఏమంటాడు ఏమోనండి ప్రస్తుతీలు మరి వంద మందికి వచ్చిందేమో నాకు తెలీదు అయితే అయి ఉండొచ్చు నాకు మందు ఇవ్వండి మీరు అని అడుగుతాడు అని అడుగుతాడా లేకపోతే మందికి వచ్చింది అయితే పర్వాలేదు ఈ రోగం ఇలా అడ్డుకుంటుంటే కాబట్టి ఊళ్ళో వాళ్ళందరూ అజ్ఞానం లేదు నేను అజ్ఞానిగానే ఉంటాను అంటే దీనికి డబుల్ పేరు పెట్టారు డబుల్ అజ్ఞానం ఏంటంటే ఒక అజ్ఞాని నేను రెండవ అజ్ఞానము ఊళ్ళో వాళ్ళందరూ అజ్ఞానులు అంటే డబుల్ అజ్ఞానం కదా కాబట్టి ఇలా ఆలోచించడం కూడా అజ్ఞానమే వ్యామోహమే ఇదే ఒక గ్రంథి ఇలా ఆలోచించడం మానే నీ కేసు నువ్వు చూసుకో నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నది ఏది నీ హృదయంలో ఒక ముడి ఉన్నది అది నీకు ఇబ్బంది కలిగిస్తుంది ఆ ముడి ఏ రూపంగా ఉందో చెప్పుకుంటావా కామనా అపేక్ష లేకపోతే భవిష్యత్తుపై ఆ రూపంగా ఉన్నది ఆ ముడి ఆ ముడి పరుగులో కూడా మీ అన్నయ్య కూడా ఉండవచ్చున్నాయా అది కాదు పాయింట్ నీకుంది ఆ ము సృిణిత మూర్ఖులైన జులు సముగా అనగా ఆత్మ పూర్ణమని తెలియకున్నారు ఊళ్ళో ధారా మంది ఉన్నారండి ఉంటే ఆత్మ ఆత్మ దోమ దోమ అన్నట్టుగా ఆత్మ ఆత్మ అని రోజంతా ఆత్మ అంటాయా ఒక్కడే ఉన్నావా నీ ఒక్కడే ముఖాన్నే పొట్టు పొడిచిందా అలా నీ ఒక్కరి ముఖాన్నే పొట్టు పొడిచిందా నన్ను ఎవరిలో ఏదో అడిగాను నేను అన్నాను నన్నే అడుగుతున్నారు మీరు ద సన్ రైజెస్ ఈక్వల్లీ ఆన్ ఆల్ అని నేను అన్నా సూర్యోదయం నా అందరికీ సూర్యోదయం అందరికీ సూర్యాస్తుంది కాబట్టి ఊళ్ళో అందరూ అజ్ఞానుడే ఉన్నారండి నేను ఒక్కడిన అజ్ఞాని నా ఒక్కడిన ఈ పొద్దు పొడిచిందా అని అంటామేమో అది అది పూర్వపక్షం ఓకే చేత సహా అతి అయం ఈ భావన గ్రంథి అపరహ ఇంకో ముడి నచ్చే లేదు నాన్న నేనున్న ముడి చేపడుతుందండి నేను గమనించానో లేదు చాలా మందిలో ముడి సో చాలా మంది ఏమంటారంటే ఏమంటే ఈ కామనల్ని మీరు అంటున్నారు బాగానే ఉంది మరి ఆయనేమో కామ నల్ని పెట్టుకోమని చెప్పాడే మరి ఈ నీళ్ళ చెప్పాడే ఆ తర్వాత మొన్న ఎవరో ఒక ఆయన ఏదో చెప్తే దాన్ని రెసేస్ట్ చేశాను అంటే దానికి అర్థపడ్డా అర్థపడితే నేను కోకలు వేసాను కొంచెం కోకలు వేసి హక్కు నాకుందేమో కోకలైజ్ చేసిన తర్వాత ఏదైనా సముదాయం చేయాలనుకోండి పెద్ద ఆయన ఏదో అడిగితే మన కోకలైజేషన్ సో నేనేమన్నానంటే అలాగా విద్యార్థులాగా నా ముకుంటూ ముందుకు వెళ్ళడం కాబట్టి ఆలోచించాలండి ఆలోచించి మీరు తెలుసుకుని దానితో ముందుకు వెళ్ళాలి అనేదో నేను ఆ చెప్పాను చెప్తే ఆయన అంటాడు కాదండి మరి ఆ ప్రవచనంలో అలా చెప్పారు కదా అంటే మరి మీ ఆలోచన ఏమైంది ఆయన అలా చెప్పారు సరే మీ ఆలోచన ఏమైంది అని అది ఈ ప్రసంగం ఎలా వచ్చిందంటే ఒక ఆయన నారద మహర్షిని కలుసుకున్నాడు ఆయన అలా చెప్తున్నాడు నేను నారద మహర్షిని కలుసుకున్నాను ఎప్పుడు కలుసుకున్నానండి ఆ పదేళ్ల క్రితం హిమాలయాల్లో కలుసుకున్నాను ఐదు వందల ఏళ్ల క్రితం లోకంలో కలుసుకున్నాను అండి దేవారుతూ అలా చెప్పాడు నారదో మనిషిని తెలుసు అంటే ఐదు వందల ఏళ్ళ క్రితం ఈయన ఉన్నాడు మాట ఏ రూపంలో ఉన్నాడు మరి అదంతా ఇంకా ఆయనే అది చెప్పాడు ఆయన నేను అన్నాను ఇలాగంటి నాన్ సెన్స్ చెప్పకండి ఇది తప్పది కాదండి ఆయన చాలా పెద్ద పెద్ద అంటే పెద్ద కారులో ఇవ్వను కాబట్టి పెద్దనా లేకపోతే చుట్టూ ముందు వెనక దసాగారు ఉన్నాడు కాబట్టి పెద్దనా ఏమిటి పెద్ద ఇలాంటి నాన్ సెన్స్ చెప్పకండి మీ ఆలోచన ఏమైంది అసలు నా దాకా పట్టుకు వచ్చేది దీన్ని మీ ఆలోచన ఏమైంది మీరే డిస్మిస్ చేయొద్దా దాన్ని అని నేను అన్నాను మరి అయితేనండి పురాణాల శృతులు స్ఫూర్తులు లేవంటారా అంటే చూడండి నేను అన్నా చూడండి ఇలా ఇంకెప్పుడు మాట్లాడతాను నేను ఆయన చెప్పిన ప్రసంగం తప్పన్నాను నేను వీటి గురించి మాట్లాడాన అంటే మరి వాటిల్లో ఉందా నీకు తెలుసా ఉందా ఉందని నీకు తెలుసా కాదు గరుడ పురాణంలో గరుడ పురాణం గురించి నీకు ఏం తెలుసు చెప్పు నువ్వు నాకు గరుడ పురాణంలో వన్ థర్డ్ అయితే ఒరిజినల్ టూ థర్డ్స్ కల్పిటం ఎవరో రాసి పెట్టారు నీకు తెలుసా గరుడ పురాణం అంటే ఉంటుంది పోకేస్తే తమకు మళ్ళీ సముదాయం చేసుకోండి కాబట్టిలో వాళ్ళందరూ మూర్ఖులే కాబట్టి నేను కూడా మూర్ఖుడుగానే ఉంటాను ఇదే దాని గ్రంథు అడిగాను నేను ఏం చేస్తూ ఉంటాను అని అడిగాను నేను చాప్టర్డ్ అకౌంటెంట్ మరి మీ ఆలోచన ఏమైంది ఆలోచన ఏమి ఉండదు చాప్టర్డ్ అకౌంటెంట్ మీరు మీరు ఆలోచించండి ఐదు వందల ఏళ్ళ క్రితం నారదు చూసాడంటే నేను చెప్పాను నేను ఇంకోటి చెప్పాను నేను వెయ్యి ఏళ్ల క్రితం విద్యారాంగస్వామికి సెండ్ హ్యాండ్ ఇచ్చాను వినపడిందా లేదో ఆ వినపడింది మీకు అది నమ్మకైందా అంటే అవలో ఎందుకు అవ్వలేదు అంటే నేను మిమ్మల్ని కూట వేశాను కాబట్టి మీకు అవలేదు లేకపోతే మీరు దాని చేసి ఏం గ్రంథంటే ఉండదు మీరేం చేయాల్సి ఉంటుందంటే నేను పరిశీలిస్తాను పరిశీలిస్తే ఆ పాత ముద్రలు ముద్ర కొడుతూ ఉన్నాయి ముద్రడన్నీ క్రమంగా తగ్గుతాయి అవే లేకుంటే అవే రిపీట్ అవుతూ ఉంటాయి ఆ కామనలు ఆలోచనలు రిపీట్ అవుతూ ఉంటాయి పోల్చి చూసుకోవడం ఇంకొకళ్ళతో పోల్చడం పోల్చుకోవడం పోల్చుకుని దుఃఖముడుతాం రాజుని చూసిన కళ్ళతో ఆ శాంతి అలాగే వచ్చింది రాజుని చూసిన కళ్ళతో మొగుడ్ని చూసి సరే ఇంక జన్మకి ఇంకేళ అని కొన్ని కాలక్ష వరద వచ్చేది వరద వస్తే భర్త కొట్టుకు ఆమె గట్టి మీద నుండి భర్త కొట్టుకుపోయాడు కొట్టుకుపోతే పోలీసులు వచ్చి సహా సహాయక బృందాలు సహాయక బృందాలు వస్తే ఈ మీకు చెప్తోంది మీరు రక్షించండి వెతకండి ఆయన నా భర్త కుటుంబ వాయుడు వరదలో అంటే అప్పుడు వాడు అడిగారు ఎలా ఉంటాడు అది అడిగారు ఎలా ఉంటాడంటే చక్కగా అందంగా కొడుకు మంచి నిఘనగలాడుతూ ఉంటాడు అని చెప్పింది ఇలా అంటే పక్కన అలా అబద్ధిస్తాడు ఎందుకు ఈ అలా డిగ్రీకి లాంటి ఉంటాడు ఆ తర్వాత ఏమో నడు మొంగిపోయి ఉంటాడు ముసలాడుగా ఉంటాడు తప్ప అంత నిఘనగి వాడితో ఏమో అని పక్కా ఉన్నాయి అని పక్కా ఉంటే ముని వెతికేప్పుడు మంచివాడిని వెతుకుతాడని అలా చెప్తున్నాను అంటున్నాడు ఈ పోల్చి చూసుకోనుక నేను నా అనుభవం మీద చెప్తున్నా మీకు మీరు కంపేర్ చేసుకోకుండా ఉంటే ఏమవుతుంది మీరు పచ్చు అది వాళ్ళ నేను నా అనుభవం చెప్తా ఉంటా శబ్దజ్ఞానం లేని వాడు విభక్తి జ్ఞానం లేనివారు అంటే రామా చతుర్తి పంజమీ దృష్టి రామ కుటుంబం అంటే షక్ష్ బహువచనం అని మాత్రం జ్ఞానం లేని వాడు ప్రవచనం చూస్తే పదివేల నేనేమో సంస్కృతం శుభ్రహి అని దగ్గర సంస్కృతం తదుకొని పొట్టి పోసుకుంటే పట్టుకుని పది మంది ఉంటాను నేను పోటీ చూసుకుంటే వెళ్ళి కూర్చొని సగం కెన్ యువ్ వితౌట్ కంపరి ఆ పాత అలవాటు కంప్లీట్ చేసుకోకపోతే ఏమవుతుందో తెలుసుకున్నా ఎవసీ ఉంది మీరు జలసి మీకు అనుభవానికి వచ్చినప్పుడు మీ అనుభవం ఎలా ఉందో ఒకసారి గుర్తు చేసుకోండి ఎవరో బిందెల్లో పిండితున్న సార్ చూసుకోండి జలసి కలిగినప్పుడు జలసి ఎలా కుడుతుంది కంపారిజన్ కంపారిజన్ ఎందుకు చేస్తున్నాడు అలా అలవాటై ఉన్నారు కాబట్టి కంపారిజన్ గ్రంథులు కాబట్టి గ్రంథులు ఈ పాత పద్ధతిలో ఆలోచించటము అదే గ్రంథి ఆలోచనకు తగ్గట్టుగా బతకడము ఏవో పనులను చేస్తూ ఉండడము ఇవి గ్రంథులు ఈ గ్రంథులన్నీ ఆగిపోతాయి సో ఈ ఈ దుఃఖము లేని జీవితం ఈ సంసార బంధము ఈ దుఃఖము లేని జీవితం ఈ గ్రంథిలు లేని జీవితం కావాలని మీరు అనుకుంటున్నారా జరిగిపోవాలి లేదు వెళ్ళి ఏదో కాలక్షణం చేస్తామంటే సరే కళ ముందు అలాగే ఉంటారు కళ ముందు అంటే వేదాంత శ్రవణం చేసే వాళ్ళు కూడా ఇప్పుడు జీవితంలో మార్పు చేయడం కోసం వాళ్ళు ఏమో శ్రవణం చేయట్లేదు వాళ్ళని ఎవరో చెప్పారు వేదాంత శ్రవణం చేసి పెట్టరా ఒకసారి శ్రవణం చేసి శాంతి చేసి పెడితే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఎవరో చెప్పేసారు కాబట్టి మీరు అన్ని సీరియస్ అమౌంట్ ఫైండింగ్ కావాలి The reality of life—so if we live here, our thoughts are not going to exist last one. This is true. How much other stories are happening, then we fight only for this, our loss of AIDS, disaster, world, major, negative because of the fatal risks. So that these things are not going to beólver These souls. అంటే అలా మీరు అనుకున్నట్లయితే మీ పాత ఆలోచన పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఫిట్స్ అయిపోతే ఆలోచించే పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ పరిశీలించి మీరు పక్కన పెట్టాలి నేను పక్కన పెట్టకుండా మీరు పక్కన పెట్టడం కాదు ఏకర్ మాట్లాడేవాడు అలా చెప్పాడు కాబట్టి మీరు చేయడం కాదు మీరు పరిశీలించి మీరు మీ మనస్థితి నచ్చ తిప్పుకుని మీరు వీటిని పక్కన పెట్టాలి అంటే అలాగే తెలుస్తుందండి నేను ఇప్పటికే ఒక స్థాయికి చేరి ఉన్నాను ఇంతకంటే గొప్ప స్థాయికి నేను చేరుకోవాలి అనే ధోరణి మీలో ఉన్నంత వరకు మీ స్వరూపం మీ అనుభవానికి రాదు మీరు అలా సంసారంలో పడే ఉంటారు తర్వాత ఏ భావజాలం అయితే నేను సంపాదించి నా బుద్ధిలో దానిని నేను పనిచేయటను దాన్ని నిలిచిపెట్టను అదే సేక్రెట్ అని మీరు కనుక అనుకుంటే మీరు సంసార దుఃఖంలోనే విడిగిపోతారు తర్వాత ఫ్రాగ్మెంటరీ థింకింగ్ ఉంటుంది అంటే నా కులం ఇది నా వర్ణం నా మతం ఇది నా నేను వైష్ణవుల్ని నేను దేవుల్ని నేనేమో పంజాబీని నేను మద్రాసిని అని ఇటువంటి ఫ్రాగ్మెంటరీ థింకింగ్ మీరు పెట్టుకుని ఉన్నట్లయితే మీరు సంసార దుఃఖంలోనే ఉండిపోతారు ఈ ఈ మొక్కలు ఏముండవు ఈ రకంగా మొక్కలు మొక్కలుగా ఆలోచించడం కూడా విరమిస్తుంది ఎందుకంటే దాంట్లో భయం ఏర్పడుతుంది సో ఈ రకమైన ఖండన చేసి ఆలోచించడం విఘటనాత్మకమైన చింతన ఉన్నంత వరకు జీవితంలో కన్ఫ్యూషన్ దుఃఖము భయము తప్పము కాబట్టి ఈ మానవ జీవితం ఎంతో జీవితం లేదు కొద్దిపాటి జీవితం మిగిలిన ఉండదు అది కూడా మహాప్రవాహంగా ముందుకు పోతుంది మనం ఎంతో కాలం ఈ భూలోసంలో ఉండదు ఈ మానవ జీవితం యొక్క స్వరూప స్వభావాన్ని తెలుసుకుంది ఈ గ్రంథులన్నిటినీ కూడా పక్కన మనిషి కొత్త అవ్వాలి ఆ దిశలో ఆలోచించాలి చేసి దేవుండదు ఆ దిశలో ఏం చేయాలి అంటే మీరు ఏం చేయక్కర్లేదు చేసేది ఏముంటుందండి ఇంకో చేసి లేదు నేను జ్ఞానమే అయ్యిన నేను దిఫ్ని పాటించి జాగ్రత్తగా పరిశీలి తర్వాత ఇంకోటి కాబట్టి ఆయన ఉన్నాడు ఆయనకేమో జీవన్ముక్తుట గ్రంథులేమీ లేవుట మాకేమో గ్రంథులు ఉన్నాయి కానీ ఆయనకి మాకు ఆయన అలాగే ఉన్నాడు మేము అలాగే ఉన్నాం ఆయనకి ఈ జ్వరం వస్తే హాస్పిటల్కి అయినా వెళ్ళాడు మేము వెళ్ళాము ఆటలు వేస్తే అయినా ఫోన్ చేశాడు మేము ఫోన్ చేసాం ఇంక తేడా ఏ ఉంది అది మీరు అంతా వెళ్ళాం అది తెలివితేడ భాష్యంలో తేడా ఉంది మీకే చూసుకోండి మీ గ్రంథులు మీరు పక్కన పెట్టారనుకోండి మీ ఇంట్లో వాళ్ళు కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి అక్షన్ వస్తుంది జిల్లా ఎందుకంటే బాహ్యంలో తేడా ఏమి ఉంది తేడా అంతా వాక్యంలో సేమ్ ఉంటాడు ఆంతరంలో ఒకరిని చూస్తే రాగము ఉండదు ఇంకొకరిని చూస్తే ద్వేహము ఉండదు అలా ఉండడం సంభవమైన సంభవమే ఆంతరంలో కోరికలు ఏవి ఉండవు అంత ఒక సేయింగ్ ఉండేది ఒక మహాత్ముడి జీవితంలో నథింగ్ ఎవర్ గో రాంగ్ అన్నారు మహాత్ముడికి తప్పు దానిలో రైతులు ఏమీ ఉండదు ఏదో అదే జరుగుతుంట సర్వమును తాను స్వరూపంగా స్వీకరించగలుగుతాడు కాబట్టి జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటి ఏమీ కనపడటం కదా జ్ఞాని అలాగే ఉన్నాడు అజ్ఞాని అజ్ఞానిలాగే పైకున్నాడు కాబట్టి గ్రంథులని అట్టి పెట్టుకున్న దానికి గ్రంథులను పోగొట్టుకున్న దానికి తేడా ఏమిటి అంటే అదే తేడా తేడా తెలుసుకోలేకపోవడమే తేడా అదే గ్రంథి అదే అంటారు సో మూఢ బుద్ధయో మూర్ఖులకు జ్ఞానికి గ్రంథి తద్భేద మాత్రేనా గ్రంథులు ఉండుట అవి మిలిపోవుట అంత మాత్రము చేను అంటే తేడా అంతే తేడా నేను కొంచెం ఇష్టాంతా నేను చెప్పాను ఒక ఆయన నడిచి వెళ్తున్నాడు ఈ పిల్లలు రబ్బరు బామ్మ తోటి ఆటబడితే ఆయన దారిలో వేశాడు చెప్పారు నేను ఆయన ఎగిరి గెలిచేసి పారిపోయాడు అక్కడ ఇంకొక ఆయన నడిచి వెళుతున్నాడు ఈ పిల్లలు మళ్లీ ఆయన దారిలో వేశారు ఆయన రబ్బరి బామని ఇలా గురించి దేవుడు పెట్టినాడు ఆయన దీనికి తేడా ఏంటంటే ఉంటే తేడా ఆ పాము రాజుని చూసి పాము అనుకుని భయపడి తాగిపోయాడు ఆయన దాడింది పాము కాదని తెలుసుకుని ఏదో వచ్చిన అప్పుడు ఆ పిల్లలు ఆయన వెంటబడ్డారు సార్ మన పాము పాము పాముందుకు పాలు పాము నా ఎక్కుంటుంది పాములు పట్టుకోకూడదు కదా గమనిస్తుంది కదా అంటే సార్ అది పాము కాదండి మేము మిమ్మల్ని కోసం వేసాము రబ్బరు పాము అది పది అది ఆరునాలు పూర్వ షాప్ ఉండేది తీర్థంలో ఏ వస్తువైనా ఆరాడా ఏదో షాప్ అవుతుంది ప్రారంభం ఏంటంటే మా దగ్గర ఆ రణాలు ఉండి ఉంటావు మేము ఆ షాప్ దూరం నుంచి అలాగా కళ్ళప్పటి నుంచి వాళ్ళు విండో షాప్ చేసి వాళ్ళు ఎందుకంటే ఆరునాలు ఉండి ఉంటావు పెద్దవాళ్ళు పావులా ఇచ్చి కళ్ళ జోడికి అదే గోరాగే అదే అల్లికే తమ్ముడి అదే ఇష్ట దాంట్లో పావులాలో ఈ ఆరణాపు దూరం తీరవే తప్ప ఎప్పుడు దగ్గరకి లేదు గ్రంథికి గ్రంథిల్ లేని దానికి తేడా ఉండాలి మీరు చూసుకోండి బయట తేడా ఏమి ఉండదు గ్రంథులు ఉన్నవాడికి లేనివానికి బాహ్యంలో తేడా ఏముండదు వాస్తవంలో అంతరం అంతా తేడా బాధ్యంలో కూడా తేడా ఎందుకంటే లోపల గ్రంథలు ఎప్పుడైతే లేవో ఆరోగ్యం కూడా బాగుంటుంది మనస్సు ఉల్లాసంగా ఉంటుంది నవ్వుతూ ఉంటారు ఇతరులకి పెరిగి ప్రేమతో ఇతరులతో వ్యవహరించగలుగుతారు నలుగురికి తనలో నాలుకవలే ఉంటారు వాళ్ళకి ఏదైనా సేవ చేయగలుగుతారు వాళ్ళకి ఏదైనా సర్వీస్ చేసి వాళ్ళ జీవితాలకి ఒక రూపాన్ని ఇవ్వగలుగుతారు ఒక గులాబీ పూము ఏం చేస్తుందంటే ఏం చెప్తాం అది చుట్టూ పరిపడానికి అరుదల్లుతుంది అదే లేడా గ్రంథి గల దానికి ఈ శ్లోకం ఇంకొకసారి చెప్పేసి నువ్వు తెలుపు మూఢాహ మూర్ఖులు ఈ విధముగా నీ తెలియకున్నారు చే అన్నట్లయితే అట్టి అయం ఈ భావనయే గిరంఛి అంటే ఊళ్ళో వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియదు అని వీరు అనుకుంటున్నారే అదే అపరహ మరి ఒక ముడి లేనూ లేదు మూఢబుద్ధయో జ్ఞానికి ఒక మూర్ఖుడు ఒక జ్ఞాని అంట అలా మూర్ఖునకు జ్ఞానికి గ్రంథి తద్భేద మాత్రేనాడు అది గ్రంథి తద్భేద ఆ మునులు విడిపోవుట మాత్రేనా ఇంత మాత్రము చేతనే వైషమ్యం తేడా ఉండు అంటే ఇక మిగతా తడాలన్నీ ఉండవు మంచి శ్లోకము అనే చెప్తాము సార్ నేను ేహేంద్రియమనోధిద్యంధ ప్రవృత్తిలో కాని అస్ని విబుద్ధ ప్రవృత్తిలో గాని నివృత్తిలో గాని జ్ఞానికి అజ్ఞానికి ధర ఏమి ఉండదండి కాబట్టి వర్షం వచ్చింది గురువు జ్ఞాని దగ్గర ఉంది అజ్ఞాని దగ్గర ఉంది ఎవరు గురువు నడుచుకుంటారు ఇద్దరు రోడ్డు మీద నడుస్తుంటే కాళ్ళు కాలుతాయి చెప్పులు అజ్ఞానికే ఉన్నాయి జ్ఞానికే ఉన్నాయి ఎవరు చెప్పులతో నడుస్తారు ఇద్దరు నడుస్తున్నారు ఒక పని చేయుటట్టు గాని ఒక పని మానివేందు జ్ఞాని అయినా అజ్ఞానైనా ఒక్కలాగే ఉంటారు జ్ఞానికే అజ్ఞానికి తేడా ఉంటుంది భోజనం వండిస్తారు జ్ఞాని తింటాడు అజ్ఞాని జ్ఞాని సంతోషంగా తింటాడు అజ్ఞాని ఏడుపు ఉంటుంది భోజనంలో నాలుగు వడ్డించారనుకోండి రెండు బాగుండవు రెండు బాగుంటాయి ఆ బాగున్న రెండు తినేసి ఎంత బాగుండో భోజనం జ్ఞాని ఆ బావులేని రంగేషన్ గురించి పట్టించుకుని ఈ పోయినం బాగులేదని మహాత్ములకు అజ్ఞానులకు ఇంతే తేడా కాబట్టి ఆ భాగ్యంలో ఏదో తేడా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు ఈ మాట ఎందుకు లోకంలో సమాజము జనులు చాలా మూర్ఖంగా వస్తారు మామూలుగా ఇప్పుడు ఎవరైనా స్వామి వచ్చారనుకోండి స్వామి తీసుకోండి మాములుగా ఒక సీతో సంఖ్య పట్టుకుని అడిగి వచ్చిన వాడి మీద అసలు ఇన్వెస్ట్ అయి ఉండదు దండం పట్టుకున్నాయి పావుకోళ్ళు వేసుకున్నాయి చెప్పులేదు పాదరక్ష దేనికి పాదరక్ష కాళ్ళు కాలకుండా చిన్న చిన్న వాళ్ళు కులంతరాళ్ళు ఎవరు గుర్తుకోకుండా భూములు ఎవరు గుట్టుకోకుండా అందుకోసం కాదు మరి క్రాక్స్ వేసుకున్న దానికి పాము గోల్ వేసుకున్న దానికి ఫరక్ తర్వాత ముందు ఒక అరడెన్ మంది సిక్స్టీలో అనుకో అరడ మంది సిక్స్టీ పెట్టుకుని రాక్ స్టార్ వచ్చినట్టు వస్తే రాక్ స్టార్ అలాగే వస్తారు ఎప్పుడైనా ఇప్పుడు ఈ టెన్నిస్ ప్లేయర్స్ ఉంటారు రోజు ఫైదరాబాద్ విమానాశ్రయంలో దిగాడు అనుకోండి ఒక్కడూ రాడు బయట ముందు వెనక కూడా విమానంలో అక్కడ వాళ్ళ ముందే వాళ్ళకి మెసేజెస్ వస్తాయి ఆ ఎయిర్లైన్స్ వాళ్ళు ఎయిర్పోర్ట్ వాళ్ళు తర్వాత లోపల సెక్యూరిటీ వాళ్ళు ముందు ముగ్గురు వెనకాల ముగ్గురు మధ్యలో నడిపిస్తారు ఎప్పుడైంది చూసారా చూసారా సపోజ్ మన పెద్ద సినిమాలు ఉంటారుగా వాళ్ళు విమానంలో దిగారు అనుకోండి మామూలుగా బయటికి నడిపిస్తారా ముందు వెనకాల మనుషులు ఉంటారు కదా ఆ విధంగా ఎవరైనా ఉన్న స్వామి పల్లకిలో కాని లేకపోతే నడిచి కానీ నంతా ఆర్భాటంతో మంది మార్బలంతో వస్తే ఈయన చాలా గొప్ప స్వామి అని అనుకుంటారు బోధి నలువరిస్తున్న పోతున్నాడు అనుకోండి అది పఠించుకోండి జ్ఞానం కూడా అలాగే ఉంటుంది కాబట్టి జనం ఏమనుకుంటారంటే బయట వేషంలో ఏదో ఉంటుంది అనుకుంటారు జ్ఞానం అనేది వేషంలోను మాటలోను చేతలోను కాదులో జ్ఞాని కాదులో వస్తాడు ఆ జ్ఞానే నోడుని నడుచుకు వెళ్తాడు అని అనుకుంటాం జ్ఞానం అనుకుంటారు శ్లోకం ప్రమువా ఒక పనిని చేయుటందు గాని నివృత్తం వా పనిని మానివేయుటయందు మనస్సు బుద్ధి అనువాటికి అజ్ఞాని విబుద్ధయో అజ్ఞానికి జ్ఞానికి వైషమ్యం తేడా కొంచెమైనను నా అస్థి లేదు పదక్షేదం లేదు ఇప్పుడు అర్థమవుతుంది కదా వైషమ్యం అస్థి అజ్ఞాని విబుద్ధయో ఈ అస్థి పక్కనే నా పెట్టుకోవాలి అస్తి ఏం చెప్పకూడదు నా సంఖ్యా కాబట్టి ఇప్పుడు దేహము అజ్ఞానికి జ్ఞానికి తేడా ఏమైనా ఉంటుందా ఆ దేహంతో చేసే పనులు దేహాన్ని నివృత్తి అంటే వర్షం వస్తే గబా గబా వర్షంలోంచి బయటకు వచ్చేటం నివృత్తి అంత చలిగా ఉన్నప్పుడు ఎన్నలో వెళ్లి కూర్చోవడం అంత అది అజ్ఞానికి జ్ఞానికి తేడా ఏమన్నా ఉంటుందా ఉండదు ఇంద్రియములు అజ్ఞానికి నలభై ఏళ్ళు వస్తే చత్వరం ఉంటుందా ఉండదా ఉంటుంది జ్ఞానికి చూ తర్వాత ఏదైనా ఏదైనా కష్టం వస్తే మనస్సులో అయ్యో పాపం అని జ్ఞాని అనుకుంటాడు అజ్ఞానే అనుకుంటాడు తర్వాత ఆత్మస్వరూపం తెలియకపోయినా వ్యాకరణం తెలుసున్నవాడు ఉంటాడు జ్ఞానికి వ్యాకరణం తెలుసు అది వాళ్ళిద్దరు బుద్ధి వ్యాకరణం మటుకు సమానంగా పనిచేస్తాం కాబిద్దరికీ బాహ్యంలో ఏ తేడా ఉండదు మరి ఇంక తేడా ఏంటండి దేహేంద్రియ మనోధ్యాం ప్రవృత్తి నివృత్తి తేడా ఏమి ఉండకపోతే ఇంక తేడా ఎక్కడ ఉంటుందండి గ్రంథి మాత్రం అంతే తేడా ఆ ముడి లేదా ముడి ఉంటే సంసారం ముడి లేకపోతే జ్ఞానం మొదటి ఏడు కలిసిన పోల్చి చూసుకుంటుట దాని బట్టి వచ్చే అసూయ పోటీ తత్వము స్పర్ధ ప్రశ్న ఉన్నదానితో సంతోషం లేకుండా కోరికలు యాంటిసిపేషన్స్ భవిష్యత్తు ఎలా ఉండాలి అలా ఉండాలి రిలేషన్షిప్స్ లో అపేక్షలు ఎనిమిది లెక్క వేశాను ఈ ఎనిమిది పట్టుకోవడం ప్రస్తుతాన్ని భయములు మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కలిసి అది ఇవే ముడు ఈ ముడు జ్ఞానితో ఉండవు అజ్ఞానికి ముడులు అలా ఉంటుంది ఓసారి ఎందుకు బత్స అజ్ఞానంటే బత్సల చేయ ఆ బల చేహటి ఆ గింజలు ఎన్ని ఉంటాయి అలాగే మొత్తం ద్రాక్ష పళ్ళు గుత్తిలలో ఈ ముడులు అలా ఉంటాయి అధ్యతనే సంసారంలో దుఃఖంతో శ్లోకం ఉన్నాముయా విబుద్ధో ఈ మూడు సరిచేసుకోమని మీరు సహాయం చేసే బాధ్యం దారు ఇక్కడికి వెళ్ళి తీర్థయాత్ర చేసిన అంటే గమ్ము పరిగెత్తు కాశీలో మకాన్ పెడితే మునులు పోతాయా పోతే పర్వాలేదు నేను పోతాయాలు పోతాయా అంచేతనే ఏది అవసరమో అది కూడా ఒక జ్వరం వచ్చింది దేవాలయానికి వెళ్తున్నాడు ఎప్పుడు జ్వరం వచ్చి దేవాలయానికి దేవుని దేవాలయం ఎదురకుండానే ఫిజిషియన్ బోర్తుంది అక్కడ అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళ ఆయన దగ్గరికి ఆయన ఎక్కడికి వెళ్ళిపోవడం అక్కడే ఉంటాడు ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ముందుకు వేస్తుంది తగ్గిన తర్వాత దేవాలయానికి వెళ్ళొచ్చు అని నేనే చెప్పాను జ్వరం తోటి కొత్త కొద్ది దేవాలయానికి వెళ్తే ఎవైన కొత్త కొచ్చి అక్కర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంత నంబర్ తో మాట్లాడండి సోమారే అంటే కొంచెం సంతోషం అండి అబడే వింటర్ వచ్చేసింది